గొప్ప దేవ మైమగల రాజా స్థుతులకు పాత్ర మా గొప్ప దేవా ఏసయ మీకు వందనాలు అయినా ఏసే ప్రభా ఆకాశాన్ని భూమిని సృష్టించిన మహా గొప్ప దేవుడు వేసు ప్రభా పరశుధుడ మహోన్నత కృపమయడా ఏసేయ జీవంగల దేవ మీకు వందనాలు ప్రభా ఆకాశము ప్రభా మీ యొక్క సింహాసనం ప్రభా భూమి మీ పాదపీఠం వేసే ప్రభా మీ పాదపీఠం మీద వేసయ మేము మొరపెడుతున్న ప్రభా మా అమ్మర మీరు ఆలకించండి ప్రభా ఆలకించే గొప్ప దేవుడు ప్రభా సర్వోన్నత దేవుడు అయ్యా స్థుతులకు పాతడో ప్రభా మహిమోన్నత దేవ ఐసయ్య మీకెంతో వేలాది మీ కృపతో మీ కనికరంతో మీ వాక్కు చేత మా ఆత్మలను బలపరచండి స్థిరపరచండి ప్రభావం మీల్లో పట్టేసూయా జీజస్ మైజీలో ఆడేసి ప్రభా ఎంతో మందికి తరుణం మీ యొక్క భాగ్యం లేదు ప్రభా వాళ్ళందరినీ మీరు కృపలు జ్ఞాపకం ఉంచుకోండి వాళ్ళందరినీ ప్రభావ మీ యొక్క దయలో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా వాళ్ళందరికీ యొక్క భాగ్యాన్ని దయచేసి ప్రభా మీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరిని ప్రభావం ఆడుకోండి ప్రభా ఈ అంత్యకాలంలో వేసి ప్రభా నిర్లక్ష్యమైన జీవితం నుంచి విడుదల కలిగించండి సోమరితనం జీవితం నుంచి విడుదల కలిగించండి మీ కొరకే రోషం కలిగి పరిశుద్ధంగా జీవించి ప్రభా మీ నామం ని మైమపరుస్తూ ముందుకు నడవాల ప్రభా అలాంటి విధంగా ప్రతి ఒక్క మీరు అభిషేకం చే సేవలో బలంగా వాడుకోమని ఏసు నామం ప్రార్థన చేసినాం తండ్రి ఆమెన్ జీవిత ధన్యతయున్నది మహోనతుడాకృపలో నేను నివసించుటా నీవిత ధన్యతయున్నది మహోనతుడాకృపలో నేను నివసించుటా మహో నతుడా నిపలో నేను నివసించుతా నా జీవితయున్నది మూడు బారి నా జీవితాలను శిగురింపజేయగలవు నివు మూడు బారి నా జీవితాలను శిగురింపజేయగలవు నివు నుభవం మధురముగా మాచగలవు నివు మారానుభవం మధురముగా మాచగలవు నివు మహోనతుడా కృపలో నేను నివసించుతా నా జీవిత ధన్యతయున్నది మహోనతుడా నీ కృపలో నేను నివసించుట మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన నాకు వాడకాత్మ ఫలములు ఆనందముతో ఫలించిన జీవ జలములాన నన్ను నాటివా జీవ జలములా ఊటైనాని ఓరునను నాటివా మహోనతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతైయున్నది మహోనతుడా నీ కృపలో నేను నివసించుట మహోనతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతైయున్నది వాడబారని నాకై పరమందు దాచించేతివా వాడబారణి స్వాస్థ్యమునాకై పరమందు దాచించితి వాదన ఫలము అనుభవింపాపతో నన్ను పిలచితి vadana phalam anubhimpani krupato nanupilachiti va maho natuda ni krupalo neenu nivasinchuta na jeevitha danyatayunnadi maho natuda ni krupalo neenu nivasinchuta మహోనతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది మహోనతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతైయున్నది హలో థ్యాంక్ యూ దిలీప్ ప్రైజ్ మనం వాక్యంలోకి వెళ్దాం పరలోకం అందన్న తండ్రి కేస్తయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభానికి స్థుతులు స్తోత్రంలో గొప్ప దేవా కానికరం తండ్రి నీకు వందనాలు తండ్రి ఈ దినమంతా ప్రభా నాయన ఈ గడిచిన కాలం అంతా కాచి కాపాడి కృపలో భద్రపచుకున్నావు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో తండ్రి అలాగే ప్రభాని యొక్క వాక్యాన్ని నాయనా యొక్క స్వరాన్ని మేము నాయన ధ్యానించిపోతుండగా నీవే మాతో మాట్లాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఫస్ట్ వచనం బ్రదర్ చూడండి ఎబ్రికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఫస్ట్ వచనం చదువుతున్నాను ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనినా దానికి అపోస్తుడను ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్య ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటే చూడండి మనల్ని దేవుడు ఎందుకు పిలిచిండే మనమంతా ఒకప్పుడు పాపంలో ఉన్న మనమంతా భ్రష్టత్వంలో ఉన్న కాబట్టి నువ్వు పరిశుద్ధుడు అవ్వాలా నువ్వు పరిశుద్ధుడు అయితేనే నువ్వు పరలోక సంబంధమైన దాంట్లో అక్కడ నువ్వు ఉండగలుగుతావు తండ్రి ఎదుట నువ్వు నిలవగలవు తండ్రి రాజ్యంలో నువ్వు ఉండగలవు ఆ నిత్య రాజ్యంలో నువ్వు ఉండగలాలంటే నిన్ను ఎందుకు పిలిచిండంటే నువ్వు ఆయన తండ్రిగా నిన్ను అంగీకరించి నువ్వు రక్షణ పొందినాక నువ్వు పరిశుద్ధత కలుగుతావు అంటే అంత ముందు నీ జీవితం అనేది మన జీవితాలు పాపంతో ఉన్నాయి కాబట్టి ఆయన పిలుపు ఏంటంటే నువ్వు నశించిపోతున్నావు నువ్వు పాపంలో ఉన్నావు భ్రష్టత్వంలో ఉన్నావు నువ్వు పాపివి కాబట్టి నువ్వు పరిశుద్ధపడాలా కాబట్టే రక్షణ రక్షణ పొందాలా నువ్వు కాబట్టే ఆ పర్లోక సంబంధమైన పిలుపు కోసం కాబట్టి నువ్వు ఆయన నామములో రక్షణ పొందకుండా ఆయనని దేవుడుగా తండ్రిగా నువ్వు అంగీకరించకుండా నువ్వు ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించుట నీకు అసాధ్యము కాబట్టే ఆయన నిన్ను పిలిచిండు కాబట్టే బాప్తి సమిచ్చు యోహను రాజ్యము సమీపించింది మీరందరూ మారు పొందండి అని ఆయన కేక వేసుకుంటూ ఆయన అందరికీ రక్షణ ఇచ్చిండు ఎందుకంటే ఆయన రక్షణ లేనివాడు ఆ యొక్క నిత్యమైన రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము కాబట్టి కాబట్టే ఆయన మమ్మల్ని పరిశుద్ధమైన పిలుపులో అంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పరిశుద్ధ సహోదరులారా అని మనము ఒప్పుకొనినా దానికి అపోస్తులుడను చూడండి మనము ఒప్పుకొనినా దానికి అపోస్తులుడను ప్రధాన యాజకుడనైనా యేసు మీద లక్ష్యం ఎందుకు నువ్వు తండ్రి మీద లక్ష్యం ఉంచాలంటే ఆయననే నీకు పరిశుద్ధత నిచ్చిండు కాబట్టి ఆయన రక్తములో నీకు విమోచన వచ్చింది కాబట్టి కాబట్టి ఆయన మరణం ద్వారానే నువ్వు పరిశుద్ధుడు అయినావు కాబట్టి నువ్వు ఎవరి మీద లక్ష్యం ఉంచాలా యేసు మీద అంటే ప్రభు మీద తండ్రి మీద నువ్వు లక్ష్యం ఉంచాలా నీ పిలుపు తండ్రి తండ్రినే నిన్ను పిలిచిండు కాబట్టి నీ పిలుపు విషయంలో నువ్వు పడి నీ లక్ష్యము తండ్రి మీద ఉంచాలా నా మీదను నువ్వు లక్ష్యం ఉంచొద్దు లేదంటే ఈ గ్రూప్ ఉన్న అన్న మీద మీరు లక్ష్యం ఉంచొద్దు లేదంటే పాస్టర్ల మీద మీరు లక్ష్యం ఉంచొద్దు సంఘాల మీద లక్ష్యం ఉంచొద్దు ఎవరి మీద లక్ష్యం ఉంచొద్దు ఎందుకంటే సాధ్యమైన వరకు ఏర్పరిచిన వాళ్ళందరూ మోసం పోతారు ఇప్పుడు నేను పరిశుద్ధున్నేమో రెండు సంవత్సరాల తర్వాత నేను ఎట్లా ఉంటానో నాకు తెలియదు ఇప్పుడు రవి బేదర్ పరిశుద్ధుడేమో ఇప్పుడు మంచిగానే ఉండొచ్చు మూడు సంవత్సరాల తర్వాత రవి రవి బ్రదర్ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు అన్న సంగతి ఎట్లా ఉంటుందో తెలియదు శ్రావణ్ బ్రదర్ సంగతి ఎట్లా ఉంటుందో తెలియదు పరిశుద్ర బ్రదర్ ఎట్లా ఉంటాడో తెలియదు ఎవరు ఉంటారో ఇప్పుడు మంచిగానే ఉన్నాం మనం అంతా దేవుని పిలుపుని బట్టి రేపటి దినం నీ పరిస్థితి నా పరిస్థితి ఎవరి పరిస్థితి ఏమవుతుందో తెలియదు కాబట్టి నువ్వు మనుషుల మీద ఆశ్రయం పెట్టద్దు నువ్వు లక్ష్యం ఎవరి మీద పెట్టాలా తండ్రి మీద లక్ష్యం పెట్టాలా ఎవరి మాటలు మనం వినొద్దు ఎవరిని మనం నమ్మొద్దు ఎందుకంటే మనం ఉంటుంది మోసపోయే కాలం కాబట్టి మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలా తండ్రి మీద లక్ష్యం ఉంచాలా ఆయనే నీకు ఒక పెద్ద బండ క్రీస్తు బండ మీద నువ్వు ఉంటేనే నువ్వు స్ట్రాంగ్ గా ఉండగలుగుతావన్నట్టు ఆ బండ మీద నువ్వు లేవనుకో నువ్వు స్ట్రాంగ్ గా ఉండలేవు కాబట్టి ఆ బండ ఎవరు మన ప్రభు మన తండ్రి మన ఏసయే ఆయననే నిన్ను పరిశుద్ధపరచండు ఆయననే నిన్ను కనికరించండు ఆయననే నిన్ను క్షమించండు ఆయననే నీతో పాటు ఆయనతో పాటు నువ్వు ఉండడానికి నిన్ను నిన్ను ఆయన రక్షించుకున్నాడు వెతికి వచ్చి నిన్ను కాపాడుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన మీద లక్ష్యం ఉంచకుండా నా మీద లేదంటే అన్న మీద లేదంటే రవి బ్రదర్ మీద లేదా పరిశుద్ధరావు బ్రదర్ మీద శ్రావణ్ బ్రదర్ మీద కాదు కదా నేను ఒకవేళ మోస మర్చే మాటలు నీకు చెప్తే నువ్వు నమ్మినావంటే నీ ఆత్మీయ జీవితం మోసపోతుందా లేదా కాబట్టి నువ్వు నమ్మకము ఎవరి మీద ఉంచాలా నీ గురి ఎవరి మీద ఉంచాలా నీ పిలుపు ఎవరి మీద ఉంచాలా ఎవరి బోధన నువ్వు తండ్రి బోధనే నువ్వు ఆశ్రయించాలా మనుషుల బోధన కాదు మనుషులు చెప్పిన దాంట్లో నువ్వు జీవాన్ని తీసుకోవాలంతే ఆ వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి అంతేగాని వాళ్ళని కాదు నువ్వు వెంబడించాల్సింది వాళ్ళని కాదు నువ్వు వాళ్ళని నువ్వు ఒక ఆ బ్రదర్ లాగా నేను అవుతున్నాను ఈ బ్రదర్ లాగా అవుతున్నాను అంటే నువ్వు మోసపోతావు ఖచ్చితంగా మోసపోతావు అందులో అనుమానమే లేదు నువ్వు మనుషుల మీద మనుషుల బోధ మీద మనుషుల మీద నువ్వు లక్ష్యం ఉంచితే నువ్వు ఖచ్చితంగా మోసుకుపోతావు నేనైతే ఎలాంటి అనుమానంతో చెప్పట్లేదు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నీ లక్ష్యము నీ పిలుపు నువ్వు ఏసు మీద ఉంచకపోతే అన్న మీద మనం నమ్ముతాము అన్న మనకి గురువు కాబట్టి అన్న చెప్పే వాక్యం వింటాం కానీ అన్న మీద మనం అన్న కన్నా మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలని చెప్తున్నాను ఏసు మీద లక్ష్యం ఉంచాలా తండ్రి మీద నువ్వు లక్ష్యం ఉంచాలని చెప్తున్నా మనుషుల మీద కాదు సంస్థల మీద కాదు ఉంచాల్సింది నీవు లక్ష్యము వ్యవస్థల మీద కాదు నీ తోటి సేవకుల మీద కాదు నువ్వు లక్ష్యం ఉంచాల్సింది వాళ్ళ మీద కాదు నువ్వు నమ్మకం పెట్టాల్సింది వాళ్ళని కాదు నువ్వు వెంటాడ నడుచుకోవాల్సింది ప్రభుని నడుచుకోవాలా దేవుణ్ణి పోలి నడుచుకోమన్నాడు నన్ను నిన్ను వాళ్ళని కాదు పోలి నడుచుకోమంది నువ్వు వింటున్న వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు ఎందుకు నువ్వు తీర్మానించుకుంటున్నారు మీరు ఆయన వాక్యం వింటున్నారు కానీ ఆయన ఎవరు పోలి నడుచుకోమన్నాడు మిమ్మల్ని ఆయన ఎవరిని పోలి మిమ్మల్ని నడుచుకోమన్నాడు ఆయనని పోలి నడుచుకోమన్నాడు కానీ నువ్వు ఎవరిని పోలి నడుచుకుంటున్నావు కానీ నేను చెప్తుంది ఏంటంటే కపటము లేనిది మోసం లేనిది చూడండి స్వార్థం లేని ప్రేమ మన తండ్రి మన ప్రేమ ఆయన ఏసయ్య ప్రేమనే కాబట్టి ఆయనని పోలి నడుచుకోవాలా మనుషులను కాదు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కానీ ఎంతటి గొప్ప గనులైనా కానీ ఎంతటి జ్ఞానులైనా కానీ ఎంత వాక్యం పవర్ఫుల్ గా చెప్పని వాళ్ళు కూడా మోసపోతారు నువ్వు వాళ్ళని ఆశ్రయిస్తే నువ్వు మోసపోతావు కాబట్టి సాధ్యమైన వరకు ఏర్పరిచి వాళ్ళందరూ మోసపోతారు అంటే నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే నువ్వు ఈ దినం నుంచి ఏసు మీద లక్ష్యం ఆయన బోధన నువ్వు ఆశ్రయించాలా ఆయన ఎట్లా నడుచుకోమన్నాడో అది నువ్వు నడుచుకోవాలా ఆయన నీ పట్ల పరిశుద్ధ ఆయనను ఎట్లా జీవించమన్నాడో అది నువ్వు చేయాలా కాబట్టి నువ్వు ఆయనను అనుసరించి నడుచుకోకపోతే నువ్వు మాత్రం ఖచ్చితంగా మోసపోతావు ఇప్పుడు ఈ సంవత్సరం బాగానే ఉంటావు నెక్స్ట్ ఇయర్ నీ నీ పరిస్థితి ఏందని నీకు తెలియదు రెండు సంవత్సరాలు బాగుంటావా ఆయన వచ్చే ఎండింగ్లో నువ్వు ఎట్లా భ్రష్టుడు అవుతావో నీకు తెలియదు ఎందుకంటే నువ్వు మనుషుల మీద లక్ష్య పెడితే ఖచ్చితంగా నువ్వు భ్రష్టుడు అయిపోతావు అందులో ఎలాంటి అనుమానంతో నేను చెప్పట్లా నా తండ్రి నాకు చెప్పిండు కాబట్టి చెప్తున్నా మీరు మాత్రము వాళ్ళని చెప్పే బోధన మీరు వినండి వాళ్ళని ప్రేమించండి గౌరవించండి మర్యాద చూపించండి వినయం చూపించండి కానీ వాళ్ళు చెప్పిందే మీరు హృదయంలో పెట్టుకొని మీరు నడిచినారు అనుకో మీకు వాళ్ళ పట్ల ఇంకా పూర్తి నమ్మకం కలిగిపోతుంది వాళ్ళు ఏ చెప్పినా నువ్వు కరెక్ట్ అనుకుంటే ఒకవేళ వాళ్ళు మోసపోయిండ్రు అనుకో ఆ మోసపు మాటలు నువ్వు విన్నావనుకో నీ ఆత్మ కూడా నశించిపోతుందనే నేను చెప్తున్నా బైబుల్లో గొప్ప గొప్ప గనులే మోసపోయిండ్రు మోసపోవడానికి ఎవడైతే ఏముంది ఎవరైతే ఏముంది రవి బ్రదర్ మోసపోడా ఏంది పరిశుద్ర బ్రదర్ మోసపోడా ఆ దిల్లీ బ్రదర్ మోసపోడా చంద్రశేఖర్ బ్రదర్ మోసపోడా మోసపోకుండా ఉండంది ఎవరు ఎవరైనా మోసపోతారు కానీ మనం మోసపోకుండా ఉండాలంటే నువ్వు ఏసు మీద లక్ష్యం ఉంచితేనే నువ్వు మోసపోవు ఆయన బండ మీదనే నువ్వు ఉండాలా ఆయనను పోలి నడుచుకోవాలా ఆయన పట్ల నువ్వు జీవించాలా ఆయన ఆయన బోధని నువ్వు అంగీకరించాలా ఆయనతో నువ్వు నడవాలా మనుషులతో కాదు చూడండి ఈ దినము ఎంతమంది మోసపోయినరా లేదా నువ్వు ఒక బోధకుడిని ఆశ్రయిస్తే ఆ బోధకుడు తప్ప నీకు ఇంకా ఎవడొచ్చి చెప్పినా వినవు నువ్వు అసలు వివేచించవు నీలో పరిశుద్ధాత్ముడి నడిపింపే ఉండదు కాబట్టి చూడండి మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడను ప్రధాన యాజకుడునైనా ఏసు మీద లక్ష్య ముంచుడి నువ్వు ఏసు మీద లక్ష్య ముంచకపోతే నీలో పరిశుద్ధత ఉండదు ఎందుకంటే నువ్వు మోసాన్ని ఆశ్రయించినప్పుడు నీలో పరిశుద్ధత ఎక్కడుంటుంది నువ్వు అబద్ధ బోధకుని అబద్ధ ప్రవక్తలను మీరు ఆశ్రయిస్తే మీరు లక్ష్యం ఎట్లా ఉంటుంది లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయిస్తే మీకు పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది పరిశుద్ధత ఎవరి దగ్గర ఉంది నా తండ్రి దగ్గర ఉంది మీకు పరిశుద్ధత మనుషుల దగ్గర లేదు పరిశుద్ధత వాళ్ళు నీతో మంచిగానే ఉంటారు కానీ వాళ్ళు నీకు తోడెల్లాంటి చూడండి నా తండ్రితో ఉన్నాడు యూధ కానీ నా తండ్రినే పట్టించి ఆయనతోనే ఉన్నాడు ఆయనతోనే బల్లారాధంలో పాలుపొందినాడు ఆయన వెంట నడిచిండు అలాంటి వెన్ను పూట పొడిచిండా లేదా యూధ కాబట్టే యూధ లాంటి నీ పక్కనే ఉంటారని చెప్తున్నా అందుకే నిన్ను తండ్రి మీద లక్ష్యం ఉంచమని చెప్తున్నా మనుషుల మీద కాదు చూడండి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండును చూడండి మోషే దేవుని ఇల్లంతటిలో ఎందుకు నమ్మకంగా ఉన్నాడంటే మనం ఎబ్రిలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం చూద్దాము ఇరవై మూడో వచ్చినము మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములో అతన్ని దాచిపెట్టిరి చూడండి మోసే పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాడంటే ఆ మోసే బహుసుందరుడంటే ఎంత అందంగా ఉన్నాడు చూడండి విశ్వాసమును బట్టి రాజు ఏం చెప్పిండు చిన్న బిడ్డలందరినీ సంహరించమన్నాడు మర చంపేయమని చెప్పిండు తల్లిదండ్రులు దాచిపెట్టిండ్రు చూడండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని చూడండి మోసే ఐగుప్తు ధనము క్రీస్తు విషయమై చూడండి ఆయన ఒక రాజు మనం చూస్తే కష్టాల్లో అనుభవించినప్పుడు సుఖాలు అనుభవించి మళ్ళీ కష్టపడగలుగుతాడేమో సహజంగా కష్టాల నుంచి పైకి వచ్చిన వాళ్ళు సుఖాలను అనుభవించి మళ్ళీ కష్టపడడానికి వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు కష్టపడతారు కానీ మోసే అట్లా కాదు మోస రాజులాగా బతికిండు చూడండి మోస రాజులాగా బతికి ఆయనకి కష్టమే తెలియదు రాజాగా చూడండి రాజులాగా ఉన్న మోసే కష్టాలే తెలియదు శ్రమలే తెలియదు చూస్తే లగ్జరీ లైఫ్ కానీ వాటిని విడిచిపెట్టిండు మోసే ఎందుకు చూడండి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని చూడండి రాజరికాన్ని మనమంతా ప్రయాసపడతాం ధనవంతులు అవడానికి సంపాదించుకోవడానికి ప్రయాసపడతాం కానీ మోస ఆల్రెడీ మోసేకి కావాల్సినంత సమృద్ధిగా ఉండి కూడా వాటిని విడిచిపెట్టిండు అసలు కష్టాలే మోసేకి తెలియదు శ్రమలే తెలియదు ఎందుకంటే రాజు దగ్గర పెరిగిండు కదా అలాంటి మోసే కష్టాలు శ్రమలు అనుభవించడానికి ఒప్పుకున్నాడంటే అలాంటి వారిని దేవుడి అనుకుంటాడా నీలాగా నాలాగా లోకంలో పడిపోయి చూడండి నీలాగా నాలాగా మనలాగా లోకంలో పడిపోయి ఆయన వాక్యం వినడానికి కూడా మనకు సమయం లేకుండా మనం బిజీ బిజీగా బరిగెత్తే నిన్ను నన్ను ఎన్నుకుంటాడు ఆ దేవుడు నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు కానీ నీలో జీవం లేదు చూడండి ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు ఎక్కడ ఉంది మీలో జీవం ఎక్కడ ఉంది మీలో గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీ సేవలో ఎప్పుడన్నా చేసిండ్ర మోస ఎందుకు చేసిండు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు మోసలాగా నీ జీవితం నా జీవితం మన జీవితాలు ఉన్నాయా ఇష్టానుసారంగా తిరిగి లోకం కోసం పరిగెత్తి వచ్చి అరగంట గంటని టయాలు పెట్టుకొని ఆ టైంలో పరిగెత్తుతుంటే నిన్నెట్లా ఎన్నుకుంటాడు దేవుడు చూడు మోసే అన్ని వదిలిపెట్టిన మోసే లాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు నిన్ను నన్ను పనులు చేసుకొని తింటూ తిరుగుతూ పనులు చేసుకుంటూ లోకంలో ధనం సంపాదించుకొని పరిగెత్తుకొని వచ్చి నాకు నీ గొప్ప కృపావరాలు ఇవ్వు నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఇవ్వు నేను కూడా గొప్ప సేవ చేయాలంటే ఎట్లా అవుతావు నువ్వు గొప్ప సేవకుడివి నీకు ఎట్లా ఇస్తాడు ఆయన శక్తి బలం నీలో త్యాగమే లేదు నీకు ఎక్కడ త్యాగం ఉంది చెప్పు నువ్వు పది నిమిషాలు దేవుని టైంకి కూడా పెట్టలేని బిజీ బిజీ అయిపోతే మిమ్మల్ని ఎట్లా ఎన్నుకుంటాడు దేవుడు తండ్రి మిమ్మల్ని మోషన్ ఎన్నుకున్నట్టు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటాడు మిమ్మల్ని ఎన్నుకోవడానికి ఒక కారణం చెప్పండి మీలో ఏముంది ఆయన కోసం మీలో ప్రయాసం ఏముంది పడాలనే ప్రయాసం అనే తపన తప్ప అది క్రియారూపకంగా ఎక్కడుంది చూడండి నీలాంటి వాళ్ళని నా లాంటి వాళ్ళని మన లాంటి వాళ్ళని ఎన్నుకోడు నువ్వు అనుకోవచ్చేమో నేను రక్షణ ఆయన ప్రేమ అందరి పట్ల ఉంటుంది అందరి పట్ల ఉంటది కాబట్టి ఇస్రాయల్ ప్రజలందరినీ ఆయన కాపాడిండు కానీ నాయకుడిని మోసేనే చేసిండు నిన్ను కూడా మోసేలా చేయాలంటే నువ్వు ఇష్టానుసారంగా లోకంలో తిరిగి ఉద్యోగాలని వాటి ప్రయత్నంలో పరిగెత్తించి దేవుని దగ్గర వచ్చి ఆయన వాక్యానికి కూడా నువ్వు సమయం పెట్టలేనంత నిస్సాయ స్థితిలో దీన స్థితిలో ను అట్లా ఆయన జీవిస్తే మిమ్మల్ని ఎట్ల ఆయన సేవలో వాడుకోగలుగుతాడు ఆయన సేవలో వాడబడాలంటే నిందలు భరించాల ఆయన సేవలో వెళ్ళాలంటే శ్రమలు భవి నీ ప్రాణాన్ని కూడా విడిచిపెట్టాలా ఇవన్నీ నువ్వు చేయగలవా ఒక అరగంటే దేవుని వాక్యమే వినలేని మీరు ఇవన్నీ తండ్రి ఎదుట చేయగలుగుతారా ఎట్లా చేయగలుగుతారు మీరు ఒక పది నిమిషాలు వాక్యము నిన్న ఒక బ్రదర్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది పదిహేను నిమిషాలు కూడా వినండి వాడికి ఎందుకు దేవుని వాక్యం చెప్పండి వాడు ఆ పదిహేను నిమిషాలు కూడా ఎందుకు వచ్చిండు ఆచారబద్ధకంగా వచ్చిండు ఏదో రావాలా దేవుడు మాట ఏదో చెప్పాలా పోయిండు అంతే అట్టడికి నువ్వు ఏం చెప్పినా ఏముంటుంది ఆ పదిహేను నిమిషాలు చెప్పకపోవడం కూడా వ్యర్థమే వాడికే ఆసక్తి లేదు వాడికే దేవుడిలో ఎదగాలని లేదు ఏదో వస్తుండే ఒక ఆచారం దేవుడిని నమ్మాలా పూజించాలా ఆదివారం పోవాలా ఇట్లా గ్రూపుల్లో ప్రార్థన మీటింగ్లు పెడితే మనం ఏదో జాయిన్ అవ్వాలా ఏదో వస్తున్నారు ఆచారబద్ధకంగా ఏదో మనం ఉండాలా ఇది ఉంటే నిన్ను నన్ను మోసలాగా ఎట్లా ఎన్నుకుంటాడు దేవుడు చెప్పండి మోసలాగా ఎన్నుకోవాలంటే ఇక్కడ చూడు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడంట రాజులాగా బతికిండు ఆయనకి సింహాసనాలు ఆశీనం అట్లా సింహాసనం ఉంది ఆయనకి కానీ ఆయన అవి వద్దన్నాడు ఆయన పేదరికంలోనే అనుభవించలేదు శ్రమలే తెలియదు మోసకి రాజరికంలో పుట్టినోడికి శ్రమలు ఎట్లా తెలుస్తాయి కానీ చూడు మోషే అట్లా ఉన్నాడు ఈ దినం నువ్వు నేను ఉన్నామా ఎక్కడున్నాం మనం మన పనులు పట్టుకొని మనం పరిగెత్తుకుంటా వచ్చి దేవునికి సమయం కూడా పెట్టే స్థితి లేక అంత బిజీ బిజీ అయిపోతే మిమ్మల్ని దేవుడు ఎట్లా ఆయన సేవలో వాడుకుంటాడు ఆయన ఆయన సేవలో వాడాలంటే పౌలు కూడా అట్లా బిజీ బిజీగా అయిపోయి సేవ చేసిండ అయన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు మోషే కూడా తన జీవితాన్ని త్యాగం అందరూ మనం చూస్తే ఈ లేఖనాల్లో ఉన్న వాళ్ళందరూ జీవితాలు త్యాగం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ సేవలో అంత గొప్ప కార్యాలు జరిగినాయి నీ సేవలో అంత గొప్ప కార్యాలు నువ్వు జీవితకాలం ప్రార్థించిన నువ్వు జీవితకాలం సువార్త ప్రకటించిన నీలో త్యాగపూరితమైన జీవితం లేకపోతే నీ సేవలో గొప్ప కార్యాలు జరగవు నువ్వు అనుకోవచ్చు నాకు ఇంకా టైం పడుతుంది ఆ టైం పట్టదు ఆయన రానే వచ్చేస్తాడు ఎందుకంటే నీలో త్యాగమే లేదు ఈయన చూడు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప ఆయనకి నిందలైన అది దేవుని పట్లయితే ఆయనకి భాగ్యం అంట నువ్వు అనుకోగలవా ఈ దినం అరగంట పదిహేను నిమిషాలే మనం దేవునికి పెట్టలేని వాళ్ళము ఎవరో మన మీద నిందలేస్తే ఎవరో మనల్ని శ్రమంలో పాలిస్తే నువ్వు నీ జీవితాన్ని ఎట్లా త్యాగం చేస్తావు ఇక్కడే నీ క్రియ కనపడినప్పుడు అక్కడ నీ క్రియ ఎట్లా కనపడుతుంది కబట్టి చూడండి క్రీస్తు విషయం అయిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని హెచ్చించి చూడండి అల్పకాల భోగం అనుభవించుట కంటే ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం అనుభవించుట నేను దేవుని ప్రజల్లో శ్రమ అనుభవించుట మేలని ఆయన అనుకున్నాడు మోసే పౌలు కూడా అట్లానే అనుకున్నాడు కదా అక్కడికి వెళితే ఏం జరుగుతుందో కూడా పౌలు తెలుసు అయినా పౌలు వెనకడిగేసిండ అది వాళ్ళు నిజమైన దేవుని విశ్వాసులు అంటే వాళ్ళు దేవుని పట్ల నీతిమంతులంటే వాళ్ళు దేవుని ప్రియ అంటే నువ్వు నేను కాదు నువ్వు నేను ఈ లోక భారం కలిగిపోయి లోక శ్రమ లోకల్లో నువ్వు పడిపోయి ఏదో వస్తున్నావు దేవుని స్వార్థ ప్రకటించడానికి వస్తున్నావు అంటే ఏదో గ్రూప్లో ఉన్నాము వస్తున్నాము వింటున్నాం పోతున్నాము కానీ వాళ్ళలాగా నీ జీవితం నా జీవితం మన జీవితం ఎక్కడ ఉంది ఎట్లా జరుగుతాయి నీ జీవితంలో గొప్ప కార్యాలు నిన్ను ఎట్లా ఆయన మోసలాగా నిన్ను వాడుకుంటాడు పౌరులాగా ఎట్లా వాడుకుంటాడు చూడండి సమర్థించుకుంటా పోతే మనం మన పనులను మనం పెట్టుకొని పోతే మనం అనుకోవచ్చు దేవుంత ఉన్నామని నువ్వు ఉన్నావు అంతే ఆయనలో ఉన్నావు ఆయన పిలుపులో ఉన్నావు ఆయన రాజ్యంలో ఉండొచ్చేమో కానీ ఆయన మనసు నెరవేర్చిన బిడ్డగా మాత్రం నువ్వు ఉండలేవు నీ గురించి ఆయన సాధ్యం ఇవ్వలేడు యోబు గురించి ఇచ్చినట్టు పౌలు గురించి ఇచ్చినట్టు మోస గురించి చూడండి మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడు యోనా గురించి చెప్పలేదా నీతివంతుడు యథార్థవంతుడని నోహవు గురించి చెప్పలేదా నీ గురించి మాత్రం చెప్పడు ఉంటావంతే ఆయన పరలోక రాజ్యంలో ఎక్కడో పడిపోయి ఉంటావంతే ఆయన ఆయనకి మెయిన్గా పిల్లర్ లాగా ఉండే వాళ్ళలో నువ్వు ఉండవన్నట్టు నువ్వు ఆ పిల్లర్లో ఉండాలంటే వీళ్ళ కలిగిన జీవితం నీకు కలిగితేదే అది సాధ్యమవుతుంది అది సాధ్యం కావాలంటే నువ్వు త్యాగం చేసుకోవాలా నువ్వు త్యాగానికి సిద్ధపడాలా వదకదేబడిన గొర్రె పిల్లలాగా నువ్వు అయితేనే తప్ప నువ్వు అలా ఉండలేవు చూడండి అల్పకాలము పాప భోగము దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని అంచీ యొక్క కుమారుడను అనిపించుకునుటకు ఒప్పుకొనలేదు ఒక రాజు కుమార్తె ఒక ఒక రాజ చూడండి ఫరోక్ కుమార్తె యొక్క చూడండి ఒక రాజు కుమార్తె బిడ్డ అంటే ఎంత ధనం ఉంటుంది ఆయన ఒక సింహాసనానికి ఐగుప్తు రాజ్యానికి రాజు లాంటి అవ్వాల్సిన మోసే అవి విడిచిపెట్టిండు ఎందుకంటే చూడండి ఆయన దేవుణ్ణి ఎంతగా ప్రేమించిండు అదే బానిసల్లో ఉన్న ఇస్రాయల్ ప్రజలను కూడా ఆయన అంతగా ప్రేమించండి ఎందుకు ఆయన అంత ప్రేమ వాళ్ళ బాధని చూడలేకపోయిండు మోసే దేవుడు కూడా చూడలేకపోయిండు కాబట్టే వీళ్ళని బానిసల నుంచి విడిపించాలా వీళ్ళని నేను కాపాడాలా ఈ దినము కూడా ఆ దినము ఇస్రాయల్ ప్రజలు ఆ రాజుల చేతుల్లో బానిసులు అయ్యి ఎట్లా చేస్తున్నారు అదే ఇస్రాయల ప్రజలు అంటే ఆత్మీయంగా మనలాంటి దేవుని బిడ్డలు అబద్ధ బోధకులు అబద్ధ వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి ఎవడు ఈ బానిసల నుంచి నన్ను విడి ఎందుకంటే వాళ్ళ ఆత్మలు నశించిపోతున్నాయి అవి వేదన రోదన పడుతున్నాయి వాళ్ళ ఆత్మలు ఎందుకంటే వాటి ఆత్మకు తెలుసు వాటికి అంతము రాబోతుందని కాబట్టి వాటి నుంచి ఎవుడు విడుదల ఇస్తాడని కానీ ఆ విడుదలంచాల్సిన సత్యం తెలిసిన వాళ్ళేమో లోకంలో పడిపోయి బిజీగా అయిపోయి ఎక్కడెక్కడో తిరిగి ప్రయాసపడి ఎప్పుడో వీలు కుదిరినప్పుడో మనకి అవకాశం దొరికినప్పుడో వెళ్ళి సువార్తలు ప్రకటించొచ్చి నేను దేవుని సేవ చేసినాను అని మనం అనుకుంటే అది వ్యర్థమైన సేవ తండ్రి ఎదుట ఎందుకు వ్యర్థమైన శ్రేవ అంటే ఎవరు అట్లా జైల మోషే ఇస్రాయల్ని ప్రజలను కాపాడాలని అనుకున్నప్పుడు ఆయన అంత ముందు కలిగిన జీవితం అంతా వదిలిపెట్టిండు అదేవిధంగా పౌలు కూడా అంత ముందు దేవుని బిడ్డలు హింసించిన పౌలు కూడా ఆ జీవితాన్ని విడిచిపెట్టిండు నూతనంగా మారిండ్రు నువ్వెక్కడ మారినో నూతనంగా నీలో మన ప్రభు పాతవి గతించే సమస్తము నూతవి చేసిండు నువ్వు మాత్రం నూతనంగా అవలా నీలో ఎలాంటి అభివృద్ధి లేదు పలానా రవి బ్రదర్ ఎట్లా ఉన్నాడో పలానా దిల్లీ బ్రదర్ ఎట్లా ఉన్నాడో వీళ్ళు ఎట్లా అట్లానే ఉండిపోయినారు తప్ప ఇంకా మనం ఏం చేతాము దేవుడు నాకు ఆ దర్శనం రెండు సార్లు రిపీట్ చేసిండంటే నీకు మూడు సార్లు రిపీట్ చేస్తుండంటే అది ఎందుకు చేస్తుండో తెలుసా నువ్వు మర్చిపోయి నిద్రపోతున్నావు కాబట్టి మేల్కో మేల్కో ఆయన నీకు తడుతున్నాడు ఎందుకు నీ పిలుపుని జ్ఞాపకం చేస్తుండడు నువ్వు దాన్ని ఏమనుకుంటున్నారు మనము నాకు దేవుడు రుజువుపరచిన నా ద్వారా ఇంకా గొప్ప గొప్ప కాదు ఆల్రెడీ నీకు నేను ఎప్పుడో చెప్పేస్తున్నాను నువ్వే నువ్వు బయటికి యుద్ధానికి సిద్ధపడి నువ్వు వెళ్ళట్లేదని ఆయన చెప్తుండు మనం దాన్ని ఏం చేసుకున్నాం మనకి ఇంకా రుజువు పరుస్తుందంటే ఇంకా మనలో సం ఇంకా మనలో ఇంకా ఇంకా నువ్వు ఎక్కడున్న గొంగలి లాగానే అక్కడే ఉండిపోతావు తప్ప సేవలో గొప్ప కార్యాలు జరగవు నీ గురించి గొప్ప సాక్ష్యం రాదు ఆయన చెప్పిండు కదా ఎబ్రిల్ రాసిన పత్రికలో పదకొండం ఇంత గొప్ప సాక్షి జన సమూహం వాళ్ళంతా ఎవరు ఆయన మాట విని ఆయన పట్ల నీతి అరబరిచి నీతిని వెతికి నీతిని జరిగించిన వాళ్ళు వాళ్ళంతా ఆ గుంపులో నువ్వు ఉండాలంటే నువ్వు ఇట్లా ఇట్లా మనం ఉంటే ఎట్లా ఆ గుంపులోకి వెళ్ళగలుగుతాము నువ్వు వెళ్ళలేవు ఉంటావు పరలోక రాజ్యంలో ఉంటావు కానీ చూడండి ఎక్కడో ఒక చోట నువ్వు బడుంటావు కానీ ఆయన ముక్షులైన దాంట్లో నువ్వు ఉండలేవు చూడండి పరో కుమార్తె కుమారుడను అనిపించుకునేటకు ఒప్పు కొనలేదంట ఆయన ఎందుకు ఒప్పు కొనలేదంటే ఆయనకి అర్థమైపోయింది ఇది నా జీవితం కాదు కాబట్టే ఇస్రాయేల్ ప్రజల బానిసల నుంచి విడిపించాలా అది విడిపించడం అంటే బహు కష్ట సాధ్యమైందని తెలుసు మోసేకి కానీ మోసే భయపడిండా శ్రమలను చూసి వెనకడిగేసిండా నిందలు చూసి వెనకడిగేసిండా వేయలేదు కదా అది నిజమైన నీతిమంతుడు అంటే మోసలాగా ఉంటాడు అతను విశ్వాసము మూలంగా అబ్రహం వీళ్ళంతా పురాతనం వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళకు విడిచిపెట్టి నువ్వు ఉన్నవన్నీ విడిచిపెట్టి కాదు కదా నాతో వచ్చి గడపమన్నా కూడా దేవునితో గడపేదానికి కూడా దీకు ఈ దినం నీకు లేకపోతే ఈ తోడేళ్లను ఈ సర్పాలను ఈ తేళ్లను నువ్వు ఆయనతో ఉండకుండా ఆయన వాక్యము లేకుండా ఆయనతో నువ్వు సావాసము లేకుండా నువ్వు ఎట్లా ఈ శ్రమల కాలాల్లో ముందు ముందు ఎదుర్కోగలుగుతారు చెప్పండి మనం ఎట్లా ఎదుర్కోగలము ఆయన లేకుండా కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు బాధపడుతున్నారు శ్రమ రాకముందేమో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు చూడండి ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము దృష్టి ఇంచెను కాబట్టి ఆయనకి బహుమానము ఉందని ఆయన తెలుసు మోషేకి పౌలు కూడా బహుమానం పౌలు గ్రహించండు ఎందుకు బహుమానం ఉంటదంటే చూడండి ఆయన నీతి కిరీటం ఆయన కిరీటము వాళ్ళకి ఇస్తాడు ఎందుకంటే ఆయన కిరీటాలు ఆయనకి అనేక కిరీటాలు ఉన్నాయంటే ఇవన్నీ దేవుని బిడ్డల కిరీటాలే వీళ్ళు ఇక్కడ చేసిన దేవుని మహిమ పరలోక పరలోక రాజ్యంలో అది ఒక వెలుగులాగా ప్రకాశిస్తుంది చూడండి ఇక్కడ దేవుని బిడ్డలు చేసిన గొప్ప కార్యాలు అద్భుత కార్యాలన్నీ పరలోక సంబంధంగా అక్కడ ఎట్లా ఉంటాయి వీళ్ళు చేసిన మహిమ అక్కడ వెలుగులాగా ప్రకాశిస్తుంది నువ్వు అసలు మహిమే జయనిపోతుంటవి చూడండి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుతున్నట్టు స్థిర గలవాడై ఆయన బుద్ధి చెడిపోలా స్థిరంగా నిలబడింది బుద్ధి మనకు లేదు స్థిరమైన బుద్ధి స్వస్థ బుద్ధి లేదు కాబట్టి కొన్ని దినాలు దేవుళ్ళ బరిగెత్తుతాం కొన్ని దినాల్లో పడిపోతాం కొన్ని దినాలు బరిగెత్తుతాం కొన్ని దినాలు పడిపోతాం అంటే చూడండి స్థిర బుద్ధి ఉంటే నువ్వు పడిపోవు కదా నీ పిలిపి నీ నిత్యం నీ గురేందో నీ లక్ష్యం దానికి లక్ష్యాన్ని విశ్వాసాన్ని ఆయన వైపే చూస్తూ వెళ్ళిపోతావు కానీ నీకు స్థిర బుద్ధి లేకపోవడం వలనే కదా కొంతకాలం దేవుళ్ళు ఎదుగుతారు కొంతకాలం నేను కూడా ఒకప్పుడు మనం కూడా నేను అట్లా అయినాను కాబట్టి చెప్తున్నా స్థిరమైన బుద్ధి లేకపోతే ఈ కడవరి కాలంలో ఈ అంత్య దినాల్లో ఆయన రాకడ సమయంలో నువ్వు మాత్రమే ఆయన సేవ చేయలేవు స్థిరమైన బుద్ధి లేకపోతే చూడండి స్థిర గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు విడిచిపోయిండు ఆయన ఎవరిని భయపడలేదు రాజులకి భయపడలేదు ఆయనని ఎడారిలో నడిచినా అక్కడ భయపడలే ఎక్కడ భయపడలేదు ఆయన చూడండి మోస ఎందుకు భయపడలేదు అంటే మోషే దేవుని పట్ల మోషే గట్టి తీర్మానిచ్చుకున్నాడు చూడండి ఆయనకి అంత ఐశ్వర్యం ఉండి రాజులాగున్న మోషే చూడండి దేవుని కోసము ఆ బానిసులైన ఆయన బిడ్డల కోసం మోసే అట్లాంటి వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు అట్లాంటి వాళ్ళకే దేవుడు శక్తిస్తాడు అట్లాంటి వాళ్ళకే ఆయన ఆయన మొత్తం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మొత్తం వాళ్ళ ద్వారానే చేపిస్తాడు నిన్ను నన్ను మనల్ని చేపేడు మనల్ని కూడా చూపిస్తాడు ప్రేమ ఎట్లా బానిసులైన వాళ్ళందరినీ ఆ బానిసత్వం నుంచి ఎట్లా విడిపించిండో నువ్వు కూడా నువ్వు కూడా బానిసడు ఎట్లా పాపంలో ఉన్నవాడిని నిన్ను పరిశుద్ధ పరుస్తుండగాని నువ్వు మాత్రం మోసలాగా అవ్వలేవు అంటే ఇస్రాయెల్ ప్రజలు ఎట్లా ఉన్నారు బానిసుల్లో విడుదల పొందిన ఎలా ఉన్నారో నీ స్థితి అదే మోస కాదు నీ స్థితి మోసలాగా స్థితి నీది అవ్వదు ఆ బానిసలు ఎట్లా విడుదల పొందిండ్రో నీ జీవితం కూడా అట్లా అవుతుంది అంతే ఆ బానిసుల్లో నువ్వు ఒక బానిసు పాపాల్లో నుంచి విడుదల పొందినట్టు అవుతావు కానీ మోసలాగా దేవుడు నీతో నడవడు అన్నట్టు కానీ నీ మీద ప్రేమ జాలి దయ కణికిరం కృప చూపిస్తాడు ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో నిన్ను నిర్మించుకుండ కదా ఆయన జీవం నీలో పెట్టిండు కాబట్టే నీ ప్రేమ ఆయన పట్ల అట్లా ఉంటది వాళ్ళందరి గురించి ఆయన సాక్ష్యం ఇవ్వాల వాళ్ళందరినీ విడిచిపెడతాడు కింద చూస్తే చూడండి స్థిర బుద్ధి రాజాగ్రం రాజాగ్రం అయిపోక తొలిచూలు పిల్లలు నాశనం చేయవాడు ఇస్రాయల్లో పట్టుకుండా నిమ్మిత మాతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్షణ ప్రోక్షణ ఆశ్రయించెను చూడండి మోసే దేవుడు ఎంత మోసే పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగించిండే మోసే తీర్మానం అట్లా ఉంది చూడండి మోసే అట్లా అనుకున్నాడు మోషే దేవుడు అట్లా ఉన్నాడు కానీ ఇక్కడ మోషే జూడు ఎంత పవర్ఫుల్ అయ్యిండో నువ్వు ఎందుకు అంత పవర్ఫుల్ గా లేదంటే ఇప్పుడు చూడండి మనం చూస్తే అర్థమవుతుంది నిర్గమకాండము నాలుగో అధ్యాయము చూడండి పదకొండో వచ్చినాం చూస్తే యుహోవా చూడండి చూడండి మోసే చెప్తుంటే పదో వచ్చినాం నిర్గమకాండము ఆ పది నిమిషాల్లో క్లోజ్ చేస్తాను నేను నిర్గమకాండము ప అధ్యాయం పదో వచ్చినాం చూడండి అప్పుడు మోసే ప్రభువ ఇంతకు మునుపైనను నీవు నీ దాసుతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాద్యము గలవాడనని చెప్తున్నాడు చూడు నువ్వు మాట్లాడిన నీ బిడ్డలందరిలాగా నేను మాట నేర్పరిని కాదు అంటుండ నేను మాట్లాడడానికి కూడా నాకు సరిగా రాదు అంత అనుభవం నాకు లేదు నోటి మాంద్యము సరిగా మాట్లాడలేని వాడిని నా నాలుక సరిగా ఉచ్చరించలేదు నేను తడబడతాను కానీ దేవుడు ఏం చెబుతుండు మోసేకి నీకు నోటి మాధ్యమం లేకపోయినా పర్వాలేదు మోషే అలాగా నీకు మాట నేర్పర్లు లేకపోయినా పర్వాలేదు కానీ నీ హృదయం ఉంది చూసావా నీ బుద్ధి ఉంది చూసావా అది నాకు నచ్చిందని చెప్పిండు దేవుడు అందుకే మోసే నేను ఇది ఇది సరైన వాడిని కాదు ప్రభు అన్నా కానీ దేవుడు నువ్వే కావాలని ఎందుకు మోసే అని అన్నిసార్లు అడుగుతాడు కోప్పడి కూడా మోసేనే ఎందుకు పట్టుకుంటాడు అంటే హృదయం ఎట్లా ఉందో చూడండి ఆ ధనాన్ని విడిచిపెట్టిండు రాజరికాన్ని వదిలిపెట్టిండు ఆ ఫరోక్ కుమార్తె రాజులాగా అనుభవించేదని వదిలిపెట్టిండు దేవుని విషయంలో శ్రమ పడాలని అనుభవించండు ఆ బానిసత్వంలో ఉన్న వాళ్ళందరినీ విడిపించాలని చూడు మోసే చూడండి మోసేని దేవుడు ఎట్లా కనిపెట్టిండే మోసే నిజంగా లేని స్థితిలో నుంచి వచ్చిండే మోస కానీ మోసే పుట్టుకతోనే ఆ రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి అక్కడంతా మోసే ఎట్లా ఐశ్వర్యవంతుడుగానే బతికిన మోసే చూడండి ఆ బానిసలాగా బతకాలని మోసే ఆ తలం పొంది అది నచ్చింది తండ్రికి అందుకే మోసే నేను నేర్ మాట నేర్పరిని కాదు చూడండి మోసే ఏమంటాడు నేను మాట నేర్పరిని కాదు ప్రభు నేను నోటి మాధ్యమం కలవాణంటే ఇవి కాదు మోషే నాకు కావాల్సింది నీ హృదయం కావాలా నీ హృదయం ఎట్లా ఉంది కావాలా నీ హృదయం పరిశుద్ధత కలిగి ఉంది నువ్వు రాజులాగా ఉండి కూడా బానిసల్లాగా నువ్వు జీవించినావు ఆ బానిసల్లాగా నువ్వు బ్రతికినావు అంటే ఈ ధనాన్ని ఈ లోకం భోగాలను కూడా నువ్వు విడిచిపెట్టినావు మోసే నువ్వు కావాలా నాకు వాటిని పట్టుకున్న వాళ్ళు కాదు నీలాంటి వాడు నాకు కావాలా నువ్వు మాట నేర్పరివి కాకపోతే ఏమి మోసే నోటి మాంద్యం గలవాడి ఏమి నాకు నువ్వు కావాలా మోసే అని చూడండి ఇదంతా చదివితే మోసే నేను నమ్మరు నమ్మరు నేను దానికి కరెక్ట్ కాదు అని దేవుడు కూడా కోపం తెప్పించేటట్టు కూడా మాట్లాడతాడు మోసే సంభాషణ ఈ అధ్యాయం చూస్తే అయినా మోసే దేవుడు విడిచిపెట్టిండా ఎందుకు విడిచిపెట్టలేదంటే మోషే హృదయము శుద్ధి కలిగి ఉంది కాబట్టి మోసేని విడిచిపెట్టాల ఎందుకంటే మోసకి ఎక్కడ ఉంది కఠినమైన హృదయం ఎక్కడ ఉంది కఠినమైన హృదయం ఎక్కడ ఉంది చెప్పండి కఠినమైన హృదయమే ఉండుంటే నిజంగా మోస కూడా ఈ లోకాన్ని ప్రేమించి ఉండుంటే ఆ రాజరకంని రాజులాగా అవుతా నాకెందుకు ఎవడు బానిసలాగా అయిపోతే ఎవడు ఎట్లా అయిపోతే నాకెందుకు వీళ్ళని నడిపిస్తే నాకేమొస్తుంది చూడండి దేవుడు మోసేని శోధించిండా లేదా ఎట్లా శోధించిండు పుట్టుకతోనే మోసేని ధనవంతును చేసి తర్వాత దారిద్రంలోకి లాక్కొచ్చిండు అది దారిద్రంలోకి ఆయన రమ్మన్నప్పుడు మోసని నడిచిండు కాబట్టే మోసని దేవుడు నడిపించి పుట్టుకుతోనే మోసని ఎక్కడ ఐశ్వర్యవంతును చేసి పుట్టుకతోనే మో పుట్టుకుతోనే మోస దరిద్రాన్ని అనుభవించండి ఎక్కడ అనుభవించిండు చూడండి పుట్టుకతోనే ఐశ్వర్యవంతును చేసి తర్వాత దారిద్ర్యంలోకి లాక్కొచ్చిండు తర్వాతే కదా మోసే జీవితం శ్రమలతో వెళ్ళిపోతుంది ఆయన జీవితం ఎట్లా అయిపోతుంది చూడండి ఎందుకు దేవుడు ఆయన శోధిస్తాడు నువ్వు అనుకోవచ్చేమో నువ్వు రెండు మూడు సంవత్సరాల నుంచి రక్షణ పొందిన కాదు నువ్వు తల్లి గర్భంలో పుట్టక మునిపే నీ రోలేందో దేవుడికి తెలుసు నీ రోలేందో అందరి రోలేందో ఆయనకు తెలుసు చూడండి నువ్వు అనుకోవచ్చు నువ్వు పొద్దుగుకులు ప్రార్థన చేసే చూడడు దేవుడు నువ్వు వెళ్ళి అడవిల్లోకి వెళ్ళి వాక్యం చెప్పు ఎడారుల్లోకి వెళ్ళి వాక్యం చెప్పు లేదా నీ రోజంతా కాదు అసలు నీ హృదయము శుద్ధే లేకపోతే నువ్వు ఎడారిలో వాక్యం చెప్తే నీకేమొస్తుంది పోయి కొండల్లో పోయి చెప్తే నీకేమొచ్చింది నువ్వు పొద్దుగుకులు ప్రార్థన చేస్తే నీలో హృదయమే శుద్ధి లేదు నీ హృదయమే ప్రేమ కలిగి ఉండదు నీలో ఎప్పుడు స్వార్థం ఉంటుంది ఎప్పుడు నీ హృదయంలో వ్యర్థమైన మాటలు వ్యర్థంగా నీ హృదయమంతా భ్రష్టత్వం నింపుకొని నువ్వు వెళ్ళి నేను దేవుల్లో గడిపినాను మందిరానికి వెళ్ళినాను మందిరానికి వెళ్ళి కానుకలు ఇచ్చినాను దేవునికి దశం భాగాలు ఇచ్చినాను దేవునికి నమ్మకంగా ఉంటే నువ్వు నమ్మకమైన వాడివైతే నీ హృదయం సంపూర్ణంగా ఆయనకి కదా అది మాత్రం ఎవరి లోకమంతా ఒక హృదయం తప్ప మిగతా అన్ని ఇస్తూ ఉంటారు ఏది ఆయన ఏదో పెద్ద పేదరికంలో అనుభవిస్తున్నట్టు తండ్రి మేము దశంభాగాలు ఇచ్చినాము మేము కానుకలు ఇచ్చినాము నేను వెళ్ళి దేవుని సువార్త ఆ ఇంట్లో చెప్పినాను ఆ ఇంట్లో ఈరిచి వచ్చినాను ఈ ఇంట్లో ఈరిచి నువ్వు ఎక్కడ ఇరిస్తే ఏం జరిగింది వాడు అట్లనే భ్రష్టు అయిపోయింది కానీ వాడు ఎక్కడ మారిండు ఎందుకు నువ్వు వెళ్తే సేవలో జరగలేదంటే నీ హృదయము శుద్ధి కాల హృదయం శుద్ధి అయితే నువ్వు దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తావు నీ హృదయం శుద్ధి కాలేదు కాబట్టి అంటే నువ్వు కూడా దేవుళ్ళు అందరిలాగా ఒక లోకంలో ఒక ఆచార జీవిస్తే ను స్పెషల్ అవ్వవు దేవుళ్ళు మోసలాగా నువ్వు స్పెషల్ అవ్వవు చూడండి అప్పుడు దేవుడు ఏం చెప్తుండవు పదకొండవ వచ్చినము యహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు మోసతో అంటున్నాడు ఈ మనుషులకి నోరిచ్చింది ఎవరు మూగవానికే కానీ చెవిటి వాణినే దూర దృష్టి గల వానినే కానీ గ్రుడ్డి వానినే కానీ పుట్టించిన వాడు ఎవడు యహోవానైనా నేనే కదా చూడండి మనుషులకి నోరిచ్చింది ఎవరు మట్టి లాంటి వాళ్ళకి స్వరూపం ఇచ్చింది ఎవరు మట్టి ఉన్న వాళ్ళకి నా పోలికలో ఇచ్చింది ఎవరు వాళ్ళలో జీవం పెట్టింది ఎవరు వాళ్ళు గుడ్డి వాళ్ళైతేమి మూగవారైతేమి చెవిటి వారైతేమి వాడు కలిగినది ఏదైతేమి అవన్నీ చేసింది ఎవడు ఎవరు అది చేసింది నేనే కదా మీ దేవుడినైనా యహోవాను అని అని చెప్తుండ మోసకి ఎందుకు చెప్తుండంటే మోసే చెప్తుండు కదా నేను మాట నేర్పరని కాదు ప్రభా నా నాలుక మాద్యము కలిగి ఉందని మోసే చెప్తుండ నీకు నోరు నేర్పరి కాకపోతే ఏమి నీకు నోటి మాంద్యం ఉంటే ఏమి నువ్వు పేదరికంలో ఉంటేమి నువ్వు ఎట్లా ఉంటేమి ఇవన్నీ నా నోటి వాకుతోనే కలిగినాయి కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూడాల్సింది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళము నేను నీ నోటికి తోడయ్యుండి ఇది నువ్వు నువ్వు ఆత్మీయ స్థితిలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ నోటికి ఎవరు తోడై ఉండాలంట చూడండి కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలుకోవలసినదని నీకు బోధించేదనని అతనితో చెప్పెను ఏమి బోధించేది నువ్వు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలా ప్రతిదీ నీ నోటితో అంటే ఇక్కడ నువ్వు గమనిస్తే ఆయననే దేవుడే మన తండ్రి చూడండి మోసే నోటిలో ఉన్నాడు ఆయన నాలుకలో ఉన్నది ఎవరు జీవం కలిగిన దేవుడు సృష్టికర్త అయిన నా తండ్రి ఉన్నాడు ఆయన నోటిలో కాబట్టే చెప్తుండు అంటే చూడండి నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవాలననేది అంటే నువ్వు ఏమి పలకాల అక్కడికి వెళ్ళి ఆయన తోడేళ్లే కదా వాళ్ళు ఒక రకంగా మనం ఇప్పుడున్న ఆత్మీయంగా చూస్తే ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు పుడా ఆ రాజు ఆ ఐగుప్తిలు ఆ రాజు కూడా తోడేళ్ళ లాంటి వాడే కదా అట్లాంటి వాటి దగ్గరికి ఎవరు పంపుతుండరు మోసని దేవుడే పంపుతున్నాడు ఈ దినం తోడేళ్ల మధ్యకి మనల్ని ఎవరు పంపుతుండు ఆయనే పోతుడు కానీ నీ నోటికి ఆయన తోడవ్వకపోతే నువ్వేమి చేయలేవు నేను చెప్పాలనుకున్న క్లుప్తంగా ఈ దినము దేవునితో ఆయన నాతో మాట్లాడిన మాట చెప్పదలుచుకుంది ఏంటంటే నీ నోటికి చూడండి దేవుడు తోడవాల అంటే ఆయన ఆయన పరిశుద్ధుడు తండ్రి పరిశుద్ధుడు నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటేనే నీ నోటిలో ఆయన మాట వస్తుంది కాకపోతే నువ్వు అనుకోవచ్చు వీళ్ళంతా సువార్త ప్రకటించే వాళ్ళంతా వాక్యం ప్రకటించే వాళ్ళంతా దేవుని బైబిల్ పట్టుకునాలంట అంటే చెప్పిండ్రు కదా అనేక బోధకులు అబద్ధ వచ్చి మోసపరుస్తారని ఇదిగో అక్కడ ఉన్నాను చెప్తానే ఉంటారు వాళ్ళు కానీ నువ్వు మాత్రము తోడేళ్లను ఎదిరించాలంటే నువ్వు ఈ లోకాన్ని జయించాలంటే నీ నోటికి ఎవరు తోడై ఉండాల ఎందుకంటే నువ్వు వీడికి స్వస్థత కలుగును గాక ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము అని అంటే చాలు ఆయన నోటి తోడు నీకుంటే ఆ క్షణమే వాడికి స్వస్థత వస్తుంది ఆ కుంటివాడు పేతురు నాకు ఏమీ ఇవ్వలేదు ఏసుక్రీస్తు నామే అని చెప్పి ఆ నామాన్ని నోటితో ఉచ్చరించి వాడిండా లేదా కుంటివాడు స్వస్థపరిచిండా లేడా ఇంతమంది ఉన్నారు దేవుని బిడ్డలు ఇప్పుడు ఏమైందా నోటికి ఉన్న ఆ యొక్క వాక్ ఏమైందంటే చూడండి అంటే ఎవరు కరెక్ట్గా లేరన్నట్టు ఇప్పుడు ఆ పేతురు నోటి వాకుతోనే చేసిండ కూడా దేవుని నోటితోనే చేసిండ పౌలు కూడా నోటి వాకుతోనే అందరి నోటి ఎవరు తోడై ఉన్నారు ఆయననే తోడైండు ఆయనే వాళ్ళు పలకాల్సింది నిన్న ఏహెచ్కల్ గ్రంథంలో కూడా చూసినామా నువ్వు ప్రవచించు నువ్వు ప్రవచించు నీ నోటితో నీకు తోడై ఉన్నాను ఈ ఎముకలన్నీ అవుతాయని చెప్పిండా లేదా అంటే నీ నోటికి తండ్రి తోడవ్వపోతే నువ్వు సేవ చేయలేవు నీ సేవలో గొప్ప కార్యం ఆ నోటి వాకు నీకు తోడవ్వాలంటే నువ్వు పరిశుద్ధత కలగాల ఎట్లా పరిశుద్ధత అంటే నీ ఆలోచనలు నీ తలంపులు నీ నడవడిక చూడండి నీ చూపులు నీ జీవన శైలి మొత్తం పరిశుద్ధత అయితేనే నీ నోటుతో అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరుగుతాయి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పాపుల దగ్గర ఆయన ఉండడు నీ హృదయం శుద్ధీకరణ ఉండకపోతే నీ నో చూడు నీ నువ్వు పరిశుద్ధత కలిగి జీవించకపోతే మోసే ఇది పరిశుద్ధ స్థలము ఈ కొండ మీదకు నువ్వు వచ్చినావు నా దగ్గరికి వచ్చినావు ఇది నేనున్న స్థలము ఇది పరిశుద్ధమైనది నీ చెప్పులు విడవము అన్నాడు అంటే మోసే చెప్పులు విడవడం అంటే మోసే పాపపు జీవితాన్నే విడిచిపెట్టడం అన్నట్టు అది సాదృశ్యం కాబట్టి చెప్పులు విడిచిన తర్వాత దేవుడు మోసేను దర్శించిన తర్వాత మోషే కలిగినది ఏంటంటే పరిశుద్ధత ఎట్లా పరిశుద్ధత కలిగిండంటే ఆయన నోటి వాక్కు మోసకి తోడై ఉంది కాబట్టి మన తండ్రి పరిశుద్ధుడు కాబట్టి మోసే పరిశుద్ధుడు కాబట్టి రక్షణ పొందిన నువ్వు మారుమన్సు పొందిన నువ్వు కూడా మోస ఎట్లా చెప్పులు విడిచి తండ్రి దగ్గర పరిశుద్ధుడైందో నువ్వు కూడా నీ పాపాలు ఆయన నామంలో ఒప్పుకొని రక్షణ పొందిన నువ్వు పరిశుద్ధుడివి కానీ అదే పరిశుద్ధత నువ్వు చివరి వరకు కొనసాగించట్లేదు అన్నట్టు ఎందుకంటే మధ్యలో లోకంలో పడిపోతున్నావు ఎందుకు లోకంలో పడిపోతున్నావంటే ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తల చేతిలో చెక్కబడినావు కాబట్టి ఎందుకు వాళ్ళలో చెక్కబడినావంటే నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టలేదు కాబట్టి ఎందుకు నీలో నమ్మకం లేదంటే నీలో ముందు దేవుని జీవమైన సత్యమైన వాక్యం లేదు కాబట్టి నీకు వాక్యం లేదు కాబట్టి నీకు విశ్వాసం లేదు కాబట్టి నీకు విశ్వాసమే లేదు కాబట్టి నీలో నిరీక్షణ లేదు నీలో నిరీక్షణే లేనప్పుడు నీలో ఏముంటది పరిశుద్ధత ఉంటుందా భ్రష్టత్వం ఉంటుందా కాబట్టి భ్రష్టత్వం అయిపోయినా నువ్వు కాబట్టి నువ్వు భ్రష్టుడు అయినా చూడండి నేను నీ నోటికి తోడైండి నువ్వు ఏమి పలుకువలసినది నీకు ఆయన బోధించనని అతనితో మోసతో దేవుడు చెప్తుడు మళ్ళీ పది అని చూడు నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను కాబట్టి సమర్థవంతమైన వాక్ నీకు రావాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలా అనుకోవచ్చు నేను రోజు ఈ ఆరాధనలో పాల్పొందుతున్నాను దేవుని వాకిమంటున్నావు అంటే అడుగు తండ్రిని నీలో ఇంకా పరిశుద్ధత నీలో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు నీలో సమర్థవంతమైన వాకు నీ సేవలో ఎందుకు గొప్ప కార్యాలు జరగట్లేదంటే ఇక్కడే నువ్వు అర్థం చేసుకోవాలా ఇక్కడే నువ్వు మోసపోతున్నావు నిజంగా నువ్వు పరిశుద్ధుడు ఆయన నోటి వాక్ నీలో ఉంటదా ఉండదా నీ నోటి వాక్ ఆయన నోటి వాక్ నీతో ఉంటే నీ సేవలో కూడా గొప్ప కార్యాలు అద్భుతాలు జరుగుతాయా లేదా ఇప్పుడు నీ సేవలో అద్భుతాలు ఆశ్చర్యకరాలు రోగులు స్వస్థపడట్లేదు దయ్యములు వెళ్ళట్లేదు మరణించిన వాళ్ళు లేవట్లేదు ఇవన్నీ నీ నోటి నుంచి నువ్వు ఉచ్చరించిన అవి జరగట్లేదంటే నువ్వు ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదన్నట్టు ఎందుకో ఎక్కడో నువ్వు నువ్వు కలిగి ఉన్నది ఏదో తండ్రికి దగ్గర అవిన లేదు అది ఏదో నువ్వు తొందరగా వెతుక్కొని నువ్వు మార్చుకుంటేనే నువ్వు ఆయనలో వెలిగింపబడి ఆయన సువార్థని ప్రకటిస్తావు లేదనుకో కొన్ని దినాల నువ్వు కూడా మోసపోతావు చాలా మంది మోసపోయిండ్రా లేదా ఈ గ్రూపులో కాలేజీలకు వచ్చిన వాళ్ళు ఒకప్పుడు మనతో నడిచిన వాళ్ళు అందరూ మోసపోయిండ్రు ఎందుకంటే అలాంటి కాలంలో మనం ఉన్నాం ఎందుకంటే మోసపరిచే కాలమే కదా ఇది తండ్రి వచ్చే కాలం బహుభయంకరంగా ఉంటది భ్రష్టత్వంతో ఉంటది సో అట్లాంటి కాలంలో నువ్వు నేను మనం ఉన్నప్పుడు మనం పరిశుద్ధత కలిగి మన నోటి వాక్ ఆయన వాక్ ఆయన తోడై ఉన్నాడు మోసేకి కాబట్టి మోసే ఏం చేసినా మోసే అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు గొప్ప కార్యాలు చేసిండు మోషే మోసేకి అసాధ్యమైంది ఏది లేదు ఎందుకంటే ఆయన నోటి వాక్ ఎవరు తోడున్నారో మన తండ్రి తోడే అన్నాడు ఇలాగే ఈ దినం కూడా నువ్వు మోసేలాగా తీర్మానించుకొని మోసే అయన చెప్పవలసినదంతా ఆయన మర్మాలన్నీ చెప్పినా కూడా ను వినకుండా ను హృదయాన్ని కఠినపరుచుకొని ఆ హృదయాన్ని స్వీకరించకుండా నీ హృదయాన్ని నువ్వు మార్చుకోకుండా నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోకుండా ఆయన మీద లక్ష్యం ఉంచకుండా నువ్వు మనుషుల మీద సంఘాల మీద పాస్టర్ల మీద వ్యక్తుల మీద వాళ్ళ మీద నువ్వు లక్ష్యం ఉంచి వాళ్ళ మాటలు నువ్వు నమ్మకం చేసుకొని వాళ్ళ ప్రార్థనల మీద నువ్వు నమ్మకం పెట్టుకొని నువ్వు ముందు పోయినావు అనుకో నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న లాంటి వాడివి ఒక పెద్ద వానోగాలు వచ్చిందనుకో నీ ఇల్లు కూలిపోతుంది కానీ నువ్వు ఏసు మీద లక్ష్యం నువ్వు కానీ కట్టుకుంటే నీ ఇల్లు ఎలా ఉంటది క్రీస్తు అనే బండ మీద పునాది స్ట్రాంగ్ మన తండ్రి స్ట్రాంగ్ గలవాడు ఆయన పరిశుద్ధత కలిగినవాడు పాపానికి ఎక్కడ ఆయన దగ్గర చోటు లేదు అలాంటి బండ మీద నీ ఇల్లు నువ్వు కట్టుకుంటే అంటే నీ ఇల్లు అంటే నీ ఆత్మీయ జీవితం నువ్వు కట్టుకుంటేనే నువ్వు ఈ కాలంలో నువ్వు ఎదుర్కోగలవు ఈ శ్రమల కాలంలో ఈ ఈ యొక్క కాలంలో ఈ యొక్క బహుభయంకరమైన దినంలో నువ్వు క్రీస్తు బండ మీద ఆ మూలరాయి నీకు తలరాయి కాకుండా నువ్వు జీవించినవనుకో నువ్వు వాళ్ళని వీళ్ళని వాళ్ళని నమ్మి నువ్వు వెళ్ళినావనుకో తండ్రి మీద గురి పెట్టకుండా లక్ష్యం ఉంచకుండా ఆయన ఆశ్రయం చేసుకోకుండా ఆయన పట్ల నమ్మకం ఉండకుండా ఆయనను పోలి నువ్వు నడుచుకోకుండా నువ్వు వ్యక్తుల మీద మనుషుల మీద నడుచుకొని నువ్వు వెళ్ళినావనుకో నీ ఇల్లు ఇసుక మీద కట్టుకుంది ఖచ్చితంగా అది కూలిపోతుంది పర్లోకమందున్న తండ్రి ఎస్ వందనాలు తండ్రి ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి మోసే ప్రభ నాయన యొక్క ధనాన్ని కూడా విడిచిపెట్టిండు ప్రభ ఆ రాజు కుమారుడు కూడా అనిపించుకోవడానికి ఇష్టపడలేదు ప్రభా యన నీ విషయంలో శ్రమలు అనుభవించడానికి మేలని ఎంచుకున్నాడు ప్రభా నిందలు మేలని ఎంచుకున్నాడు ప్రభా కాబట్టే ప్రభా మోటి మోసే నోటి మాంద్యం గలవాడైనా నేర్పరి కాదైనా కానీ నోటికి మీరు తోడై ఉన్నారు ప్రభా కాబట్టి మోసేని మీరు నడిపించిన ఆయన ఇస్రాయల్ ప్రజల బానిసత్వం నుంచి నాయన మీరు కాపాడగలిగారు వాళ్ళ మూలుగులు విని ఈ దినం కూడా ఎంతో మంది నాయన ఇస్రాయల్ ప్రజల్లాగానే ఆత్మీయంగా ఆయన మోసపురిచే ఆత్మలు మోసపుచ్చే బోధకుల చేతుల్లో చెక్క నశించిపోవడానికి సిద్ధపడి త్వరగా రెడీగా అవుతున్నారు ప్రాభా కాని వాళ్ళ ఆత్మలు మూలుగుతున్నాయి ప్రభ వాటి మూలుగు మీకు వినపడింది ప్రభ నాయన వాటిని ఎవరు నాయన తండ్రి వాటి నుంచి విడిపిస్తారా ఎవరు ప్రభా నీ ప్రభ కాబట్టి ప్రభ నాయన ఈ దినం మేము కూడా నాయనా అనేకులు మోసలాగా లేవాలా ప్రభ ఎందుకంటే ఈ లోకమంతా భ్రష్టత్వంలోకి వెళ్ళబోతుంది ప్రభా మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది ప్రభ అబద్ధ బోధకులు చేతుల్లో చిక్కబడిపోయి నాయన తండ్రి నాయన కల్పన వాక్యాలు వింటూ అధిక లోబులై ప్రభా నాయన హృదయాలను కఠినపరుచుకుంటూ స్వార్థంతో ధనాపేక్షతో దురాశతో జీవించే కాలంలో ప్రభా మేము ఉంటున్నాం కాబట్టి మా లక్ష్యము నాయన మా గురి నాయనా తండ్రి మా నమ్మకము ప్రభా నాయన నీ మీదనే ఉంచుకోవాలా క్రీస్తనే బండ ఆ మూలరాయి మాకు తలరాయి అవ్వాలా ఆ బండ మీదనే మేము పునాది కట్టుకోవాలా దాని మీద మేము ఉండాలా ఇసుక మీద మేము ఉండొద్దు ప్రావ కానీ గొప్ప జన సమూహం అంతా ఎవరైతే ప్రభా లోకపరంగా జీవించిన వాళ్ళు అంతా ఇసుక మీద కట్టుకున్న ఇల్లుల్లాగా ఉన్నారు ప్రభా కాబట్టి ఈ శ్రమలు తెగులు రాగాలే ఫటాఫట్ కానీ ఎవరైతే నీ మీద బండ మీద కట్టుకున్న వాళ్ళు ఫటాఫట్ అవరు ప్రభ కాబట్టి నాయనా ప్రభా తండ్రి నీకు రాకడా సమీపంగా ఉంది కాబట్టి ప్రభా ఎక్కడ దుష్టుడికి చోటు ఇవ్వకుండా ఎక్కడ నాయనా తండ్రి లోకమాలిని మంటకుండా పరిశుద్ధత కలిగితేనే మీరు మాతో ఉంటారు ప్రభా మాకు సహాయకుడిగా ఉంటారు కాబట్టి మేమంతా పరిశుద్ధత కలిగి జీవించగనం మీరే గొప్ప కార్యమునైనా మా యొక్క ఆత్మీయ సేవలో ప్రభా ముందుకు పోయేలాగా మీరే గొప్పగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఆ దినం మోసేకి తోడైండి నడిపించినారు మోసతో పాటు మీరు నడిచిండ్రు ఈ దినం మా కూడా మీరు మాకు తోడయిండి మాతో నడవమని మీ ఎందు వినయం చూపిస్తూ మీ ఎందు సాగిలపడి మీ పట్ల నమస్కారం చేసి ప్రాధేయపడుతూ మొరపెడుతూ నజరేడైన ఏసుక్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఒక్కొక్కరుగా ప్రార్థించండి కదా ప్రభు కర్షుద్రీ కృప మేడం వందనాల ప్రభాసు మీ కృపలో మీ కనికరంలో వాక్యం చేత మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్క హృదయంలో ప్రభా మీ వాక్యాన్ని కట్టి ఫలింపదయి చేయండి ప్రభా మహిమ దేవ కృపామయ్య సర్వాధికారి సర్వోన్నత దేవ ఏసయ్య మీ యొక్క పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవిస్తూ మేము ముందుకు నడవాలా ప్రభా దేవ ఎంత ప్రార్థన చేస్తున్నాం ఎంత సేవ కాదు ప్రభా మీలో ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాం మీలో ప్రభా తీర్మానం చేసుకొని ముందుకు నడుస్తున్నాం ఇంపార్టెంట్ రాజా మీ కృపలో మీ కనికరంలో దేవ ప్రతి ఒక్కరికి అభిషేకాన్ని మీరు దయచేసి ముందుకు మీరు నడిపించి మీ నామకి మహిమ తెచ్చుకోండి వైరస్ బారిన ప్రతి ఒక్క బిడ్డను స్వస్థం ప్రభా వాళ్ళందరినీసే ప్రభా మీ కృపలో కనికరంలో ప్రభ రక్షణ మార్గంలోకి నడిపించండి రాబోయే ఉగ్రత శోధల నుంచి విడుదల మీరు కల్పించండి ప్రభావ మీ కృప చేత మీ కనికరం చేత ప్రభ గొప్ప ఆత్మ జరిగించండి మీ నామంకే యుగ యుగంలో మహిమ కలుగును గాక ఏసు క్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ పరు తండ్రి ప్రభావమంతా మీ సాయం చేత నడిపించండి మీకు బాధనం తండ్రి మధ్యాహ్న కాలం ప్రభా మేము ప్రార్థిస్తున్నాం కదా తండ్రి మూషి హృదయ పరిస్థితిని మీరు గ్రహించగలిగిన గొప్ప దేవుడవ తండ్రి మా హృదయాన్ని ఇప్పుడు పరిశీలించామని ప్రార్థిస్తున్నాం ఎటువంటి తను ఆయస్కరమైనది మా హృదయాన్ని ఉంటే చూపించండి దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీకు అనికరం పొందాలా మీ కృపల్లో జీవించాలని అయినా మన పావర్తనంత తను మళ్ళీ మీ అధికారానికి మేము లోబడి జీవించలాగానే నడిపించామని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధంగా జీవించాలి మీరు పరిశుద్ధులు ప్రవ్వ అవనైనా పాపకు జీవితం చూడాలా దయచేసిన గొప్ప దేవుడవనైనా మీకు ఎంతో పదనాలు తండ్రి ముఖ్యంగా ప్రభావ మేము ఉంటుంది బహుశ్రమల కాలం తండ్రి కానీ మనుషులు గ్రహించని చేతులున్నారు ఎవరు గుర్తురగని సమయంలో తండ్రి జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోలాగిన మనుషుకు ఉంటుందని మీరు హెచ్చరించినారు ప్రభావ మళ్ళీ మేము కూడా అదే రీతి ఉండాలి ప్రభ ఎవరు గుర్తురగని సమయంలో ఉన్నట్టుగా మేము గుర్తించినాం నిన్న కుటుంబం గుర్తించింది ప్రభావ వాళ్ళ గుర్తింపు కలిగిన జీవితాన్ని మేము ముందుకు పోలాగన నడిపించామని ప్రార్థిస్తున్నాం భయంకరమైన శ్రమలలో మేము ఉంటున్నాం తండ్రి మొత్తం పతనం టైం దగ్గరికి వచ్చింది ప్రభా ఆర్థిక స్థితి కొలిపోతుంది ప్రభావ మొత్తం కొలాబ్స్ అవుతుంది అయినా ఓ ప్రభుత్వ తన మళ్ళీ జాబ్స్ కొలాబ్స్ అవుతున్నాయి బిజినెసెస్ కొలాబ్స్ అవుతున్నాయి ప్రభావ గవర్నమెంట్స్ కొలాబ్స్ అవుతున్నాయి అయినా ఇంకో దిక్కో వైరస్ని చుంబిస్తుంది ప్రభావ అది తను మళ్ళీ విలేతాందం అది మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావ ఓ ప్రభు మళ్ళీ మేము ఏ రీతిగా మేము మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించాలన్నా మాకు బయలుపరచండి తండ్రి దారి చూపించండి ప్రభావ అందరినీ ప్రేమతోనే హెచ్చరించాలా ప్రేమతోనే సంభాషించాడు ప్రభా ప్రేమ సిద్ధాంతం అనేది మీరు మాకు నేర్పించరు అవును ప్రభా మాల ద్వేషపు ఆత్మ కోపపు ఆత్మ లేకుండా ప్రభావ పుట్టి ప్రేమాత్మను పుట్టించి నడిపించమని ప్రార్థిస్తున్నాం అన్నిటినీ సహించాలా అన్నిటినీ తలాలా అన్నిటినీ ఓర్చుకోవాలని చెప్పినారు ప్రభా మన అటువంటి దయ హృదయవా ఆత్మను అనుగరించి నడిపించమని బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి వారి కుటుంబాలలో శాంతి సంబంధించండి మరి బంధువుల్లో ఉన్న వారిందరినీ స్వసతం తెచ్చేయండి ప్రభావ మమ్మల్ని అందరినీ మీరు ఆక వర్షపరుచుకొని మీ విశేషంగా సేవ చేసే బిడ్డలుగా తయారు చేయమని ఏ సూకరిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి స్థూత్రం ప్రభావ పరిషిద్ గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు వందాలేసయ్య అబ్రహామికోబుల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం తండ్రి నీకే వందాలేశ ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు తండ్రి దివారా తుమ్మలు కాచి కాపాడి ఇక దినానికి మీకు నూతనమైన కృప నూతనమైన ఓ ప్రభా ఆనందం సంతోషం సమాధానం మీకు అభిషేకం మాకు ఇచ్చినందుక నీకు వందలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ గొప్ప దేవ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం సమర్పించుకుంటున్నామైనా నా దేవ నా ప్రభావ నీకు వందాలు ఇస్తాయా ఇక మధ్య కాల సమయంలో ప్రభావ వాక్యాన్ని ధ్యానించి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందాలు ప్రభా వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ ప్రతి దశలో ప్రభావం ఎందు మీకు అంగీకారంగా మేము జీవించాలా మా ప్రవర్తనలో మా చూపుల్లో మా తలంపుల్లో సమస్త ప్రవర్తమే మేము పరిశుద్ధంగా జీవించాలి మీరు ఎంతో పరిశుద్ధులు మేము కూడా పరిశుద్ధి గుండాలని సహాయపడిన ప్రభావ నా తండ్రి నీకు వందలు ఇస్తాయ్యా మీరు అక్కడ తొరిగింది నైనా మేము సిద్ధపడాలా నీకులు మా పిలుపు మా ఏర్పాటు నిత్యం జస్టకు మరీ జాగ్రత్త పడి జీవించాలా అని సాయపడండి గొప్ప దేవానికి వందాలేసయ్య ప్రేమతో ప్రభ నైనా ఇస్తూ ప్రభా మీ ఈ లోకంలో చూపించిన ఆ కలువరి ప్రేమను ప్రభావ మేము మనుషులకు చూపించాలా అనేకులు ప్రేమ చింతకు నడిపించాలా నైనా ఇస్తు ప్రభ ఎంతోమంది మనుషులు నశించిపోతున్న ఈ ఓ ప్రభావాలు తెలియని స్థితిలో ఉంటుండేగా ప్రభావం అందరికీ మేము ఏ రీతిగా ప్రభావం ఇస్తూ వార్త ప్రకటించాలా మాకు ఆ జ్ఞానం అనిగించండి పరిశుద్ధి తండ్రి మీకు పరిశుధాత్మ కార్యం జరిగించి మనకు ఆదిష్టమైన మోషని పర్వతం పునుగ ప్రభాన్ని మీకు సమర్పించుకున్నాడు గొప్పదేవ మోసే లాంటి హృదయం కలిగి మేము కూడా ఉండాలని సాయపడండి గొప్పదేవ నా తండ్రి నీకే వందాన్ని చెల్లిస్తున్నాం ఆయన తన త్యాగం చేసుకున్నాడు గొప్పదేవ సంపూర్ణంగా మీకు సమర్పించుకో మేము ముందుకు పోయి చేయండి ఓ ప్రభ నతాన్ని మీరు అక్కడ తొలగింది ప్రభావ ప్రతి క్షణం మేము సమస్త ప్రవర్తనలో మేము జాగ్రత్తగా జీవించాలా ప్రభావ దుష్టుడు బహు భయంకరంగా కూడా పనిచేస్తున్నాను ప్రభావ ఏ రీతిగా వాడు కుయుక్తితోనే మనుషులు పాపంలో పడని కూడా పొంచినాడు ప్రభావ వాడికి అవకాశం ఇవ్వకుండా ప్రతి దశలో మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా మీ కొరకు జీవించే బిడ్డగా తయారు చేయండి బ్రదర్స్ చేస్తారు అందరూ మీరు ఆస్వాదించండి ప్రభావ కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ అందరూ మీరు నూతనగా మీరు అభిషేకించండి నా దేవాళ్ళ సేవ జీవితంలో పరిచర్లో ప్రభావ మీరు తోడున్ను ప్రభావ మీకు పరిశుధాత్మ కార్యం జరిగించండి అది విశేషమైన సేవ మేమందరం ఓ ప్రభావ చేయలాగిన మీరు సహాయపడండి ప్రభా ఓ దేవా పత్తి మంచి ఆరిగాలు అనుగ్రహించిన ఉద్యోగ స్థలం మీరు తోడునండి భయంకరమైన దినాలు ఉంటున్నాం ప్రభా ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభావ ఏ స్థితి జరిగినా ఈ లోకమే భూతాల కిందలైనా కానీ ప్రభావ మే మటుకు భయపడం ప్రభావ ఎందుకంటే మీ అందరి మాకు దృఢమైన నిశ్చయత మీ అందే మాకు సంపూమైన విశ్వాసం ప్రభావ ఎందుకంటే మీకు పోలిక మమ్మల్ని ప్రభా తయారు చేసుకున్నారు ప్రభావ మీకు ఆత్మలో పాలు మాకు అనుగరించినయన నీకు వందాలు మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుక నీకు వందాలు ప్రభావ అదే దృఢమైన విశ్వాసంతో మేము ముందుకు పోయే బిడ్డలుగా చేయండి ప్రత్యను ప్రభావ సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ప్రభావ మీ వాక్యాన్ని మేము ప్రకటించేలాగా తీమోతి రాసిన పత్రికలో ప్రభావ మేము అరీతిగా ప్రకటించాలా అలాంటి ఆత్మను మాకు అనుగరించండి తొలగించండి మీ ప్రేమ ఆత్మను మాకు అనుగరించండి నా తండ్రి అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి వారి బాధ్యతలు మీరు స్వస్థపరచండి ఆ కలువరిశల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ పద్దెక సంపూమైన స్వస్థత కలుగుని కాక ఈసుక్రీస్తు నామలయ మీరే స్వస్థ పచ్చే మాయమునందాన్ని ప్రభావ రాబోయే దినాల్లో శ్రమల కలు ఉంటుందిగా ప్రవ నైనా ఈసు ప్రభావ సంఘం శ్రమలుగా ని వెళ్తుంది గొప్ప జనం అంతా ఏ రీతిగా మేము పరామర్శించాలా ఏ రీతిగా ఓదార్చాలా నా తన్ని మీరే మాకు సహాయకులు నడిపించండి పత్తి సంఘాన్ని సత్యంలో నడిపించండి ఓ ప్రభా సర్పులతో గుంపు నుంచి అందరూ బయట తీసుకురండి ఏ రీతిగా వాళ్ళు మంచి చెంత నడిపించాలి మాకు జ్ఞానం అనుగ్రీ నడిపించి ఈ దినం మీరే సహాయకులు నడిపించండి నాయన మీకు నూతనమైన కృపనూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకోండి నా తన ఏస్తూ ప్రభావ మా పనులు త్వర త్వరగా ముగించుకొని అయినా మీ పనులు మేము నిమగ్నం లాగా సాయపడండి ఉద్యోగం దేవుని సేవనే ప్రభావా అది మీరు మాకు హెచ్చరించినారు కాబట్టి ప్రభావ ఏ స్థితిలో ఉండగాని ఏ పరిస్థితుల్లో ఉండగాని ప్రభావ మీ వాక్యం పట్ల మాకు ఆసక్తి ఉండాలా ప్రభావ మీ మనసు ఓ ప్రభావ మేము కలిగి ఉండేలాగానే సాయపడమని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని మీరు ఆ కొరకు మిమ్మల్ని అందరిని సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామన్నా ప్రార్థించుతున్నాం తండ్రి ఆ ఆమెన్ ప్రార్థించండి బెదర్ అందరూ ఆమె ప్రార్థన చేస్తున్నాం సార్ పరిశుద్ధుడ మహోన్నతడా కృపా కనికరము గల దేవ ఏసయానికి వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి సర్వోన్నతడా సర్వాధికారి సర్వలోక సృష్టికర్త జీవం గల దేవ జీవాధిపతి అయిన దేవా నీకు వందనాలు ప్రభావం ఏదైనా గడిచిన కాలం అంతే ప్రభావం మిమ్మల్ని కాచి కాపాడి ప్రభావ అయినా ఈ క్షణం ప్రభానైనా మీనా మనం మేము కూడుకుంటకు నైనా మిమ్మల్ని ఆరాధించుటకు మీ స్వరం వింటకు మీరు ఇచ్చిన గొప్ప ధనతను బట్టి మీకు వేలాది వందనాలు మీకే స్థుతులు స్తోత్రములు ప్రభావ అవును తండ్రి ప్రభావ మీరు మాతో మాట్లాడారు ప్రాభ అయినా మేము పరిశుద్ధత కలిగి జీవించాలా ప్రాభ నా తండ్రి పెద్ద ఒక బంధకాల నుంచి తెంపుకొని ముందుకు పోవాలా ప్రభా అయినా మీరు మాతో ఉంటేనే ప్రభా మేము గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాం ప్రభా అవునండి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభా ఆ యొక్క ఏహెచ్కల ప్రవక్త అయినా కానీ ప్రభా ఆ పేతులైనా అప్పస్తులైనా మిమ్మల్ని కలిగి ఉన్నారు మీ ఆత్మ నడిపింపు ద్వారా నడిపించబడినారు ప్రభా అవుతాం ప్రభా కాబట్టే వాళ్ళు నా తండ్రి వాళ్ళు మాట్లాడుతుండగానే కార్యాలు జరిగినాయి ప్రభావ అదే రీతిగా మేము ఎదగాల ప్రభాన మీరు మాతో ఉండండి ప్రభా తండ్రి మీరు మాతో ఉండాలంటే ప్రభా మా హృదయమే మీ ఆలయం ప్రభ కాబట్టి మీరు మాతో ఉండాలంటే మా హృదయంలో ఉన్న మల్లాన్ని మేము తీసేసుకోవాలా ప్రభా తండ్రి మళ్ళీ ఎటువంటి మల్ల ఉండకూడదు ప్రభాన మీ నామాన్ని మహింపరచాలా మీ నామాన్ని గణపరచాల నేను బతిక భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభా మీ ఆక్రాతి సమీపంగా ఉంది ప్రభా నైనా లోకంలో భ్రష్టత్వం మొదలవుతుంది ప్రభా నా తిరిగి కాబట్టి ప్రభ అనేకమైన ఆత్మల ప్రభా నశింపబడితే ప్రాభ వాటి నశించకుండా ప్రభా మీ సన్నిధికి తీసుకొచ్చిన ఆయన విలువైన అర్పణలు మీకు తీసుకొచ్చినట్టు మీ సహాయం మాకు సహాయం దయచేయండి ప్రభావ ఆ యొక్క ఉన్న తండ్రినైనా స్వార్థ ప్రకటించడంకు నాయన మేము వెళ్ళాలి ప్రభావ అయినా వెళ్ళిన ప్రతి చోట మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా నా తండ్రి నైనా మీ ఆత్మ మాకు తోడుగా ఉంచండి ప్రభావ మా మాకు జ్ఞానం మీరేదాయించండి ప్రభాయన మీరేమో మాకు తోడు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రీతి నైనా వారసం పడిన బట్ పది బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి తండ్రి మీరేం లేదని ప్రభావం ఐసీయుల్లో బెడ్లు ఐసీయులు అవి వెంటిలేటర్ల మీద ప్రతి ఒక్కరిని మీరే స్వస్థపరచండి ప్రభా మీరే ఆయన మీ కనికరం ప్రతి ఒక్కరి చూపించండి తండ్రి నాయన వారందరూ కూడా నా ప్రభావ నేను మరు మనసు పొందుకోవాలా తండ్రి మునుపట్టి జీవితం జీవించడానికి వీలేదు ప్రభావ అయినా వాళ్ళు నా తండ్రి ఈ లోకంలో ఏమీ లేదు ప్రభా మీ సమస్య మీ దగ్గరే ఉందని తెలుసుకోవాలి ప్రభావ రాబోయే దినాలు బహుభయంకరమైన దినాలు ప్రభావ ప్రతి ఒక్కరినైనా మారుమానసు పొందుకొని తండ్రి నైనా మీ యొక్క రక్షణ మార్గం నడిస్తేనే కానీ ప్రభా ఏ ఒక్కరు తప్పించుకోలేరు ప్రభావ అవును తండ్రి ప్రభా ప్రతి ఒక్కరినైనా జ్ఞానం కలిగి జీవించడానికి మీరు సాయం దాయించేయండి ప్రభావ వ్యాక్సిన్లు ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు నా తండ్రి కాపాడండి ప్రభా నా తండ్రి ఎటువంటి అయినా వ్యాక్సిన్ల నుంచి దుష్ప్రభాలు వారి మీద పడకుండా కాపాడండి ప్రభావ నా తండ్రి మీరేన్నో గొప్ప కార్యాలు చేస్తుంది దేవుడు ప్రభా నా తండ్రి అదే రీతిగా నా తండ్రి మా ప్రియులు ఎంతో మంది నాయన అనారోగ్యాలతో బాధపడుతున్నారు మీరు స్వస్థ పరిచయం లేవనెత్తండి ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ యొక్క స్వస్థత ఇచ్చేయండి రేన్ కాంటీని బట్టి రాబిన్ బ్రదర్ బట్టి డేవిడ్ బ్రదర్ బట్టి నాయన సిస్టర్ ను బట్టి గోదావరి సిస్టర్ ను బట్టినైనా నా తండ్రి యొక్క సదానంద స్వామిని బట్టి మా తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని మీరే స్వస్థపరచండి మీరే ముట్టండి ప్రభా ప్రతి ఒక్కరిని ఏ సుక్రీస్తున్నా సంపూర్ణ స్వస్థ విడుదల కలగాల ప్రభా మీరే కార్యం చేయండి ప్రభా మీరే వాళ్ళని మీ యొక్క నిలబెట్టండి ప్రభా వరకున్న ప్రతి బలహీనతల నుంచి విడుదల దయచేసి ప్రభా మీ యొక్క మార్గంలో నాయన ఆత్మలు నా తండ్రి నైనా బలపడటకు మీరే సహాయం దయచేయమని నా ప్రేరులో పాల్గొన్న గ్రూప్ ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని మీరే నాయన అభిషేకించిన ఆయన బలంగా ప్రతి ఒక్కరిని వాడుకోండి ప్రభా ప్రతి ఒక్కరికి మీరే తోడైండి మీరు కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి ప్రభా అని మీరేనా వాళ్ళకి ఎలా వెళ్ళా తోడైండి తండ్రి మీ మార్గంలో నడిపించండి ప్రభావ ఎటువంటి అపవాదికి అధికారం లేకుండా ప్రభా ఎటువంటి ఆత్వాధికార్యాలకు పాల్పడకుండా ప్రభావ మీరే కాచి కాపాడమని ఆయన మీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదే రీతిగా ప్రభా ది వాక్యం చెప్పిన దిలిబ్రతను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ఏంటి మీరు అతన్ని తోడైండి ప్రభాయన మీరేనాయన అతను కుటుంబంలో శాంతి సమాధానం కలిగజేయండి ప్రభా మీ జ్ఞానంతో మరింతగా నింపండి ప్రభావ నేను ఆ ఉద్యోగంలో మీరే తోడండి ప్రభా ఇటువంటి నెగిటివిటీ రాకుండా మీరే కాపాడండి ప్రభావ చిన్న బిడ్డని నా తండ్రి ఒక సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నేను ఒక నైనా మీకు సాక్షులు నిలబెట్టుకు సహాయం దయచేయండి కావాల్సిన ప్రతి అవసరం తీర్చి నేను బలపరిచి నేను మీకు సిద్ధపడి అనేకలు సిద్ధపరిచే కృపను దయచేయమని నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు ఇంత గొప్ప గొప్ప అవకాశాన్ని మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడిని ఏసుక్రీస్తు పరిశుద్ధం నమ్మని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రేమగల మా పర్లోక తండ్రి పరిశుద్ధి దేవ ఈసా నాయన రక్షక ఈ మధ్యాహ్న కాలం మందు మీ మందిరం కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించడం మంచి భాగ్యాన్ని బట్టి వందనాలుస ప్రభ మీ మందిరము ప్రభ క్రీస్ చేసే మాకు పునాదిగా ఉండి మేము ఆ మా లైఫ్ ముందు కొనసాగలాగా అనుగ్రహించండి సార్ ఈ గ్రూప్ సభ్యులందరినీ కాపాడండి సార్ ఎవరెవరైతే కష్టాలలో నష్టాలలో బాధలలో ఇరుకులలో ఉన్నారో వాళ్ళందరినీ కాపాడండి సే గోదావరి సిస్టర్ కి అనుగ్రహించండి సార్ వేణుకో సిస్టర్ కాపాడండి సే ఆమె టెంపరేచర్ అంతా ఏ స్నామంలో వదిలి వెళ్ళిపోవాలేస రక్షక అలాగే ఏ ఇంకా రాబిన్ బ్రదర్ కి స్వచ్ఛతను అనుగ్రహించండి సార్ ఇంకా దేవిడ్ బ్రదర్ కి అయితే ఏదో సర్జరీ చేయాలి అన్నారు ఏసయ్య ప్రభా స్వచ్ఛతను అనుగ్రహించండి సార్ కవిత సిస్టర్ ని కాపాడండి సార్ కీమోథెరపీ పోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేలాగా అనుగ్రహించండి సార్ మా డైడ్ మోమన్ కాపాడండి సార్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కి ఇచ్చి ఉన్నాడు ఈసా నెగటివ్ రిపోర్ట్ వచ్చేలాగా అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక అలాగే గురించి ప్రే చేస్తున్నాం ఏసయ తనకు ఐ సైట్ ని మీరు రెస్టోర్ చేయండి బీపీ లెవెల్స్ అంతా తగ్గి మంచిగా ఆరోగ్యంగా ఉండేలాగా అనుగ్రహించండియా ఎంతో మంది అనాథలు నిరాశ చేయలు పేదలు విధవరాళ్ళు ఉన్నారేసాయ వారికి క్లోదింగ్ అనుగ్రహించండి వారికి అందరికీ ఆదరణను అనుగ్రహించండి ఆ వైరస్ అయితే ప్రభా మళ్ళీ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఆ వైరస్ కేసెస్ అన్నిటినీ తగ్గించి ప్రభా మీరే మహిమ తెచ్చుకోండి ప్రభా నాయన రక్షక అందరినీ మీరే కాచి కాపాడి ఆశ్రదిస్తారని ఈ పొద్దున్న పండుగ పాపంగా మన పరువైన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన ప్రైజ్ లాడ్ అన్నా ప్రైజ్ లాడ్ మీద